స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి అబ్రహా దేవ పరిశుద్ధులైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభావం పురుషితంగా కాపాడినైనా భద్రపరుచుకుంది ఇక నూతన దినం కనుగరించిన ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే శ్రుతులు స్తోతాలు సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వరి నీకే కలుగునా కహలియ నా దేవ నా ప్రభా ఇక ఉదయ కాల స్థానంలో మీ మాట్లాడండి మా జీవితాలు సరిజైన నాయన ఇసు ప్రభావ మీ కొడుకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయను ప్రభావితమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ఓ దేవాతండ్రి ఇసు ప్రభావం ప్రభావితండి అంచులు ముగించే కాలంలో మేము మీ కొరకు మేము ఏ రీతిగా జీవించాలా ప్రభావ మీరే మాకు జ్ఞానం అనుగ్రహించు ప్రభా మీరే నడిపించమంటే ప్రాధిష్టమైన తండ్రి నీకు అన్నాను ప్రభావ మీ వాటిని చేసి మమ్మల్ని బలపరిచని ప్రభా పరిశుద్ధి ప్రతి చోట మీ కొన్ని మమ్మల్ని అందరినీ సాక్షి పెట్టి మీరు ఆకుడు సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించుకున్నాం తండ్రి దీపాస్ ఇస్తారో వచ్చిందన్న మళ్ళా కట్ అయిపోయిందా మళ్ళా కట్ అయిపోయిందా పాఠ వాడల్ మాధూర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందే మహ ఆచర్య మహిమానందే మహ ఆచర్య మాధూర్య ప్రభుతో సర్వ శరీరులు గడ్డీ పోలి వారయు సర్వ శరీరులు గడ్డీ పోలి వారయు వారి అందమంత పూవలే వాడిపోవుము వాడిపోవును మాధూర్యమో నిమ్మదిలే విస్తమయనా ధనముంద్రుతకూని అందలీభయభూలతో ుతే మేలు మాధూర్యమే నా ప్రభుతో జీవిత మహిమానందే మహర్యే మహిమానందే మహర్యే మాధూర్యమే నా ప్రభుతో జీవిత वाडा बाडा मिटी रीता मुनकै नन पिली छेनु वाडा बाडा मिटी रीता मुनकै नन पिली छेनु जे जो अतुल्या परिशुद्धलो तो ते पुदो चेरेदनो ते पुले चेरेदनो madhurya mein na khelto jivitam mahim anand mein mahacharya mein mahim anand mein mahacharya mein madhurya mein na khelto jivitam hello hallelujah hallelujah yetna grantham mein to vaakyan do sa నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాను ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బహుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్ర నిర్మింపబడిన నాడు నాకు కలిగిన యముకలను నీకు మరిగై ఉండలేదు నేను పిండమనయ్యుండగా నీ కన్నులు నమ్మి చూసు నియమింపబడిన దినములలో ఒక్క పైన మునిపే నా దినీ గ్రంథము అది కాబట్టి ఇక్కడ ప్రార్థన చేద్దాం పరిశుధర బాగుదేవా వర్ణాలను అయినా బహు ఆశ్చర్యకరంగా మేము వాక్యం తండ్రి మా మీరు ఎంత కాలంగా దాచిపెట్టినారు తండ్రి మీకు వర్ణాలనైనా ప్రభావిందులో వాక్యాన్ని గ్రహించాలా కానీ మేము మా జీవితాల్లో మా విశ్వాసాన్ని బలపరిచి మా నిలబెట్టుకోమని మీ మిమ్మల్ని మణిపరచాల మీ నామాని గనపరచాల అటువంటి ఘనపరచ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏ సూత్రిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నామని తండ్రి మొదటి వచ్చి పద్నాలుగో వర్షం చివరి భాగంలో దాగజాలి అంటున్నాడు సార్ ఏమంటున్నాడంటే ఒకసారి చూడు చివరి భాగం పద్నాలుగు చివరి భాగం నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బావుగా తెలిసి చూడండి అది గావద్ది రాజు ఆయన మనలాగానే వెతుకుతా ఉంటాడు దేవుడి వాక్యాలని అనేది అక్కడ చెప్తుంది వాక్యం దేవుడు ఏ రూపంగా మనల్ని సృష్టించుడు ఏ రూపంగా మనల్ని నిర్మించిండు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు నాకు బాగుగా తెలిసిందంటున్నాడు చాలా మటు క్రైస్తవ జీవితంలో ఇది చట్టమే మన శరీరాలని మనం మనల్ని సృష్టించిన విధానాన్ని చూస్తే తల్లి గర్భంలో మనల్ని పుట్టించిన విధానము మనం ఎవరం చూస్తలేము కదా దాని గురించి తెలుసుకుంటలేం ఆయన ఏ రీతిగా మనిషిని పుట్టించండు ఏ రీతిగా మనిషిని తయారు చేసిండు తన హృదయంలో తన శరీరంలోని అవయవాలను ఎట్లా తయారు అవన్నీ ఉన్నాయి చాలా క్లియర్ గా ఆ రీతిగా మనిషిని తయారు చేసిన వాక్యం జ్ఞాపకం చేస్తుంది యాక్చువల్ గా అయితే అది నాకు బహుగా తెలిసిందంటుండర్థం ఏంటంటే ఆయన ఎంతో లోతుకి వెళ్లి వీటన్నిటినీ గ్రహించగలిగాడు ప్రార్థన పూర్వకంగా గంటల గంటల కూర్చొని ఇవన్నీ తెలుసుకున్నాడు అన్నట్టు ఆయన దాని గురించి మాట్లాడుతుంది ఈ అయితే ఎముకల గురించి మాట్లాడుతున్నాడు పిండంలో ఉన్నప్పుడు కూడా ఆయన పరిస్థితి ఎస్తుందో ఆయన దర్శనంలో కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో జస్ట్ ఏదో విశ్వాసము రక్షణ ముందుకు వెళ్ళిపోవడం అనేది కాకుండా ప్రతి విషయాన్ని విషయాన్ని దీర్ఘంగా ధ్యానించడం అనేది మనం అక్కడి నుంచి నేర్చుకుంటున్నామన్నారు ప్రతి విషయాన్ని ముఖ్యంగా మన క్షిరాలకు సంబంధించిన విషయాలు దాని తర్వాత విషయాలు ఆకాశం గురించి మహాకాశంలకు సంబంధించిన విషయాలు దీర్ఘంగా మనము తెలుసుకోవాలనేది హెచ్చరిస్తుంది నాకు బహుగా తెలిసిందంటున్నాడంటే ఆయనకి ఆయన ఎవరు తెలుసుకుని ఆయన తెలుసుకోవడం సరే ఈ రోజులలో సైన్స్ ఉంది డాక్టర్స్ ఉన్నారు పుస్తకాలు ఉన్నాయో అవన్నీ చదివి కానీ ఆ రోజుల్లో అసలు లేదు కదా అంటే వ్యక్తిగతంగా ప్రార్థనలు కూర్చోవాలా ఎవరైనా దూతలన్నీ వచ్చి చెప్పాలా పురాతనమైన భక్తులన్న చెప్పాలా దేవుడే వచ్చేసారా చెప్పాలా అంతే విధానాలు కాబట్టి ఆ రోజులలో మనకి అవకాశం లేకుండే మోసం కూడా మనం చూసినప్పుడు మోసేవన్నీ బహు దీర్ఘంగా ఎక్కడ ఎనించగలి ఆదమావల పుట్టుక ఎక్కడ చూసి ఆయన రాసిండే కదా ఐదు తండాలు ఐదు తండాలు రాసినప్పుడు మళ్ళీ అందులోని ప్రతి మనిషి పేరు తండ్రుల పేర్లు ముత్తాతల పేర్లు మనమనుల పేర్లు అంతా జాగ్రత్తగా రాయగలిగింది అంతేగా బాగా తెలుసుకుంటు మోస్ట్ దేవుని బిడ్డలు దేవుని భక్తులు అందరూ అట్లా ముక్కు పెట్టితే కానీ మనము అట్లా ముఖ్యం ఏమిటి రోజుల్లో ఈ మొబైల్ ఫోన్స్ డివిజన్స్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే అట్లా సెల్ఫోన్ ఇస్తలేదు మనుషులని ప్రతిదానికి వాటి మీద ఆరపడతారు గూగుల్ మీద ఆరపడుతున్నారు కానీ దేవుని కన్నా కూర్చొని ఇవన్నీ మనకి ఏంటంటే దేవుడు అది మనం ఆయన తల్ల చనిపోతే మన బృదంలో ఉండే దేవుడు వాటన్నిటినీ మనకి తలంపులని ఇస్తున్నాడు కరెక్ట్ గా చూపిస్తున్నాడు వాటిని ఎవరు ఈ చూడక ముందే మనం చూడగలుగుతున్నాం బహుగా తెలిసిందంటే తెలిపే తన గర్భంలో నుంచే ఎక్కగా చూడతని ఆయన చూడగలిగింది అవనానికి దేవుడు చూపించండి భవిష్యత్తులో నాలుగు వందల సంవత్సరాల వరకు తన పిల్లలు ఎట్లా ఉంటారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళని ఎక్కడ బయటకు తీసుకొస్తారని ఆయన చూడగలిగింది దీర్ఘంగా మనకు ధారణ ఎద్రగలిగినప్పుడు అలలో చూసి ఆయన సో ఈ విధానాలు మనం నేర్చుకోవాలా వాక్యంలో కూడా ధ్యానించినప్పుడు ఈ రీతిగానే మనం ధ్యానించాలి నేర్చుకోవాలా అయితే గురించి ఎముకల గురించి మాట్లాడుతున్నాడు అయితే మనం ఎము గురించి చాక్ మార్పు మనకి చాలా మంది చెయ్యదు ఎముకల గుజ్జులోనే ఉంటది యాక్చువల్ గా ఎముకల గుజ్జులోనే రక్త కణాలు తయారైతా ఉంటాయి క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఎముక గుజ్జుతో తీసి చేస్తున్నారు కాబట్టి ఆయన ఎందుకు గురించి అయినా మాట్లాడుతున్నాడు సరే మనకి ఎముకలు ఏంటంటే బాడీకి స్ట్రిక్స్ స్ట్రిక్స్ ఉండడానికి దేవుడు చెప్పారు ఈ మాంసము గట్టిగా నిలబడాలంటే ఎముకలతో నిలబడతాయి స్టేమ్ లాగా అని అనుకుంటాం మనం కానీ ఎముకలలో ఎంత ఎముక లోపల ఉండే ఆ గుజ్జులో రక్తము అందులో నుంచి మనకి సఫోలు వస్తాయనేది అందులోంచి రక్త కణాలు బయటకు వస్తాయని మనకి తెలిసింది ఇప్పుడు తెలుస్తుంది కానీ దాని కాదు ఎముకల గురించి ఎప్పుడో తర్వాత నా అంతరంగం ఉంది నా కమస్తమా అని ముఖ్యంగా ఇంగ్లీష్ లో లేదు ఇంగ్లీష్ లో ఏంటంటే మై రెయిన్స్ అని ఉంది అంటే కిడ్నీ కానీ ఊత ఎక్కడ మనం పదం చూడము బైపుల్ల కానీ రెయిన్స్ అంటే కిడ్నీ ఫైన్ అంటే కిడ్నీ చేంజ్ చేస్తే బాడీలోనే అంతా అవయవాన్ని కల్మకాన్ని అంతా ఫిల్టర్ చేస్తా రక్తంలో ఏమేమి బలం కలిగినాయో రక్తంలో ఏమేమి రోగాలుగాయో విషాలు విషముందో దాన్ని అంతా అది ఫిల్టర్ కిడ్నీస్ అంతగా అంటే అన్నిటికంటే ముఖ్యమైనది కిడ్నీస్ అని చెప్పి చూసి మనం ముందేం చేస్తే రక్తానికి కొట్టుకుంటా ఉంటుంది మీదిచ్చింది మీదిక్కింది కానీ ఆ ఫీల్టర్ రక్తంలో ఉండే చిన్నప్పుడు అంతా వచ్చే కల్మషము లేక బయట నుంచి వచ్చే పొల్యూషన్ వీటి అన్నిటిని చేయాలంటే కిడ్నీ చాలా ముఖ్యమైనది మనకు అక్కడ తెలుస్తుంది కాబట్టి అటువంటి స్థితిలో ఆయన మనం సృష్టించిన విద్యార్థిస్తే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు ముఖ్యంగా నేను ఎందుకు విషయం మాట్లాడుతున్నా అంటే ఈ రోజుల్లో ఇట్లాంటి వైరస్లు బ్యాక్టీరియాలు అన్ని బాడీలో వస్తున్నప్పుడు మళ్ళీ డాక్టర్లు వెళ్ళినప్పుడు సైన్స్ వెళ్ళినప్పుడు మనుషులు ప్రపంచంలో వచ్చినాయి వైరస్లు మన మలేరియా వచ్చి చాలా మంది చనిపోవడము టీవీ వచ్చి చాలా మంది చనిపోవడము ఆ ఎబోలా వచ్చి చాలా మంది చనిపోవడము హెచ్ఐవి వచ్చి చాలా మంది చనిపోవడము ఆ రకరకాల రోగాలు వచ్చి చాలా మంది చనిపోయినారు గతంలో ఊర్లు ఊర్లు మాయమైపోయింది వాళ్ళు కొంత ఒక ఊర్లో ఒక ఒక మంది మాయమైతే కొన్ని వందల మంది మిగిలిపోయారు వాళ్ళు వాళ్ళకెందుకు బట్టలే ఆ వైరస్ వాళ్ళు ఎందుకు వాళ్ళ వాళ్ళ శరీరాలు అక్కడ తయారు వాళ్ళ శరీరాలలో ఆ రోగ నిరోధక శక్తి బాగుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎదుర్కోలేదు తక్షణ వాళ్ళు ఎదుర్కోలేకపోయినారు అట్లనే ఈ ఇప్పుడున్న వైరస్ కి కూడా ప్రపంచమంతటా ఉన్న ఈ కోవిడ్ వైరస్కి కూడా కొంతమంది ఎగిరిపోయారు కొంతమంది మిగిలిపోయారు సరే మనకి బిల్ అంతా అన్నట్టు ప్రార్థన చేసి తగ్గిస్తానడు తగ్గించాడు దేవుడు ప్రార్థన విన్నాడు మన ప్రార్థన విన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటాం అనగాని మనుషులు ఇప్పటికి కూడా దేవుణ్ణి గుర్తిస్తలేదు ఇప్పటికి కూడా వ్యాక్సిన్స్ మీద ఆధారపడుతున్నారు డాక్టర్ల మీద ఆధారపడుతున్నారు సైన్స్ మీద ఆధారపడుతున్నారు కానీ దేవుని మీద ఆధారపడడం బహు అరుదుగా అయిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేది ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుడు సృష్టించిన ఈ శరీరాన్ని తారుమారు చేస్తున్నారు అందుకు అది దేవుని సృష్టితో చెలగాట ఆడుతుంటారు మనుషులు వ్యాక్సిన్స్ ఇవ్వడం వీటిలో ఉన్న రోగ శక్తిని స్విచ్ ఈ వ్యాక్సిన్స్ లో ఉండే రోగ నిరోధక వాడుతున్నారు అంటే ఆయన ఆల్రెడీ మన బాడీలో ఒక డాక్టర్ ని పెట్టిండు ఆ డాక్టర్ ని పక్కకు పెట్టేసి కొత్త డాక్టర్ ని తీసుకొచ్చి పెడతారు నుంచి లోపల పుట్టుకతో వచ్చిన డాక్టర్ ని తీసుకునేస్తున్నారు పక్కకు పక్కకు ఉండాలి పెట్టి కొత్త డాక్టర్ని ఇంజక్ చేస్తున్నారు ఆ కొత్త డాక్టర్ ఏం చేస్తాడు సాధారణంగా ప్రపంచంలో మనుషులు ఎక్కువగా చనిపోవడానికి కారణం ఏంటి అంటే మూడవ కారణం అది ప్రపంచం అంతటా కారణం ఏంటంటే డాక్టర్స్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల టూ పాయింట్ సిక్స్ మిలియన్ పీపుల్స్ చనిపోతున్నారు ప్రతి సంవత్సరం కోవిడ్ కి టూ మిలియన్స్ చనిపోయారు ఇంతవరకు కానీ ప్రతి సంవత్సరము టూ మిలియన్స్ చనిపోతున్నారు కేవలము డాక్టర్ల యొక్క నిర్లక్ష్యత వలన మరి ఎవరు ఆ డాక్టర్ని జైలు వేస్తలేదు ఎవరు ఆ డాక్టర్ని పనిష్ చేస్తలేదు నాగలసారికి మా అన్న చనిపోవడానికి కారణం కూడా డాక్టర్ నిర్లక్ష్యత అట్లనే నా తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోవడానికి డాక్టర్ దర్లక్ష్యత కానీ ఎవ్వరు బయట చెప్పలేరు ఎందుకంటే నీకు జ్ఞానం లేదు కాబట్టి అదే డాక్టర్లు చంపితే ఎవ్వరు వాడిని చేయలేడు ఈ మంత్రగాళ్ళు చంపుతా ఉంటారు సలకాలను దానికేస్తా ఉంటారు మనుషులని పిల్లల్ని ఎవ్వరూ వాడిని ఏం చేయలేడు వాళ్ళకి లైసెన్స్ ఉంది అన్నట్టు చంపడానికి అంత భయంకరంగా ఉన్న కాలం మనం డాక్టర్లు ఉన్నారు మంచి మంచి డాక్టర్లు ఉన్నారు దేవుని అండ్ భయభక్తలు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నాం గాని ప్రతి సంవత్సరము రాంగ్ మెడిసిన్స్ ద్వారా కొన్ని మిలియన్స్ చనిపోతారు డాక్టర్స్ నిర్దేశం వల్ల కొన్ని మిలియన్స్ చనిపోతున్నారు అంటే కనీసము ఐదారు మిలియన్స్ చనిపోతున్నారు కోవిడ్ వల్ల కేవలం రెండు మిలియన్స్ చనిపోయారు ఇంతవరకు కానీ ప్రతి సంవత్సరం ఐదారు మిలియన్లు చనిపోతున్నారు మనుషులు రకరకాల రోగాలకి రకరకాల డాక్టర్లు డాక్టర్ల మందులకి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు అంత భయంకరమైన కాలంలో మనం ఉన్నాం కాబట్టి మన శరీరంలో ఆల్రెడీ డాక్టర్ ని పెట్టిండు ఆ డాక్టర్ ని కాపాడుకునే బాధ్యత మనది ఆయన చేసిన మన శరీరాలను తయారు చేసే విధానం తీస్తే ఎందుకు ఆశ్చర్యం భయం అంటే అదే ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ప్రతి అవయవము ఏరిపిగా తయారు చేసిండు ఎవరో కావాలని డిజైన్ చేసినట్టు ఆయన అంత జాగ్రత్తగా లోపల ఈ సత్యాన్ని గ్రహించిన మనము వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలా మన శరీరానికి పిచ్చి పిచ్చి ఆహారాలు పెట్టకుండా మంచి ఆహారం పొందుకోవాలా ఎక్కువ పచ్చి ఆహారం తినడం నేర్చుకోవాలా పండ్లు కూరగాయల కూడా ఏం తినగలమో పచ్చి అవి తినాలా సాలెడ్స్ ఎక్కువ తినాలా ఉడకబెట్టినాయి అప్పుడే మన శరీరాలు జాగ్రత్తగా చాలా కాలం ఉండగలవు ఆయన సాక్షిగా ఉండగలం కాబట్టి అటువంటి జ్ఞానంలో ప్రభు మనని నడిపించడం మనం ప్రార్థిస్తాం పరశు మీకు వానాలైనా సర్వన చెడ మీకే కృతజ్ఞత లేకయా ప్రభు మీరు మమ్మల్ని సృష్టించిన విధానము నిర్మించిన విధానం చూస్తే ఆశ్చర్యం నిజంగా భయం జరుగుతుంది ప్రభా ఇది మనుషుల వాళ్ళకు కాదు ప్రభా ఎంతో ఆలోచించి మీరు మనిషిని తయారు చేసినారు ప్రభా మీ ఆలోచనలు అమోఘములనైనా అవి మా ఊహకు అంతు పట్టనిది ప్రభావ మీ జ్ఞానము తండ్రి ఎంతో వైభవమైంది ఎంతో గంగరం తండ్రి మా మనుషులకు అందుబడతలేదు కానీ దానిది బాగా తెలుసుకున్నైనా మేము కూడా అట్లనే తెలుసుకోవాలా అటువంటి జ్ఞానం అనుగ్రహించామని ఏ శ్రీ కృష్ణ అబ్రాహా దినం అనుగ్రహించిన ప్రభావితం ఎంతో మంది చూడలేకపోయిన సజిల్ కు పెట్టుకున్నారు ఆయన దీవరాత్మలు కాచి కాకుండా దేవుడు విషయానికి అన్నానైనా కాలశ్రమంలో ప్రభావ మీ వాకి చూడాలి ప్రభావ మమ్మల్ని కదిలిసిన ఏదైనా చూస్తే ప్రభావ భయము ఆశ్చర్యం కూర్చున్న ప్రభావ ఆయన ఏ సైనా ఎంతగా ప్రభావ మీరు తయారు చేస్తున్నారు ప్రభావ ఏ సయ్యాన మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా నీకు వన్నాలి ఏ సయ్యా ఎన్నో విషయాలు ప్రభావతను గ్రహించగలిగినాడు అంతరంగంతో మాట్లాడిన దావిదరాజు బయలుపరచబడిన ప్రభాయన ఏ సై నీకు వన్నాను మేము పతిదీ ప్రభా మీ చందులో కూర్చొని ప్రభావ మేము తెలుసుకోవాలా గంటల గంట ప్రార్థనలు చేసి తెలుసుకోవాలా ప్రభావ ఈ లోకాధికమైన టెక్నాలజీ మేము ఆధార్ కార్డ్ అని పిలి ప్రభా ఆయన మీ మీద మేము ఆధారపడాలి ప్రభావ ప్రవక్తలందరూ మీ మీద ఆధారపడినారు ప్రవక్తలు ప్రార్థనలు చేసే మీరు చెప్పినారు ప్రభా వాళ్ళు అది తీసుకో ప్రజలకు ప్రకటించినారు ప్రభా అలాంటి పిడలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావం ప్రార్థనలు మేము కనిపెట్టాలి మీరు కనిపెట్టుకో మేము మీ మీ దగ్గరించి మేము తెలుసుకోవాలా ప్రభా దావిద్రాజు ప్రభా ఎంత ప్రయాసపడి ఉంటే ప్రభావ అతను అది గ్రహించగలనాడు కాబట్టి మేము కూడా అలాంటి ప్రయాసమే పడాలా ప్రభా ఆయన మేమే మేము అనుకోవాలా మీ వాక్య మేము ఆధారపడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ పరిస్థితులకు తండ్రి ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ప్రభా తన దాసులైన ప్రవక్తలకు ప్రభుత్వాన్ని సంకల్పించింది బయలుపరచుకున్న ప్రభుత్వం ఏది ఇచ్చే వాకింగ్ చేసుకున్నారు ప్రభావ మీ బిడ్డలకు తెలియకునే లోకంలో ఏది మీరు దాన్ని చెప్పలేదు చేయలేరు ప్రభావ కాబట్టి మీ లోకంలో ఎట్ట జరుగుతున్నవన్నీ మీరు మాకు చూపిస్తారు ప్రభావని అన్నాలు ఇస్తా ఒక దేవ ఇస్తు మమ్మల్ని విధానం కూడా ప్రభావ మేము మా తల్లి కరుపులో పెండు ఉండగా ప్రభావ పనులు మీరు మమ్మల్ని చూసినారు ప్రభానికి వర్ణాలు ఇస్తా జగత్ చెప్పిన దేవుల మీకు తమ పెట్టుకున్నారు ప్రభావ ఆయన ఇస్తా ఇస్తున్న ప్రభావ మీకు ప్రణాళిక ప్రభావ ఏ రీతిగా ఉందో మేము అది గ్రహించగలుగుతున్నాం ఆయన తండ్రి వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభావం తెలుసుకునేసి అవన్నీ మేము తెలుసుకోవాలి నేను మైమ పచ్చల ప్రభావ నేను ఘనపచ్చల ప్రాభ తండ్రి బిడ్డలు మమ్మల్ని తయారు చేయడం మీ వాకించేది మనం బలపచ్చి మా విశ్వాసాన్ని ఇంకా సంపూర్ణంగా మీరు ఫలపరించిన ప్రభావ నూతనమైన అభిషేకంలో నడిపించడం అని ప్రాధిస్తున్నయన గొప్పదేవ వైరస్ బాధితులు అందరు మీరు స్వస్థపచ్చని ప్రభావ వర్షిద్దరకు తండ్రి నీకు వందలు ప్రభుత్వ స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభావ కఠిన వాళ్ళు మర్చిపోయి ప్రభావ ఈ లోపల మీద ఆధారపడుతున్నారు ప్రభావం మీద ఆధారపడుతున్నారు వ్యాక్సిన్ మీద ఆధారపడుతున్నారు క్షమించండి ప్రపజించిన ప్రతి బిడ ప్రభావ మీ నుండి స్వస్థత పొందుకోవాలని సత్యం వాళ్ళు గ్రహించలేన వాళ్ళ ఆత్మీ నేతలు ఇప్పని ప్రభావం అంత ప్రభావ సర్వసత్యంలోకి రావాలా అబద్ధ బోధించి మతపరమైన చర్చించి వాళ్ళంతా విడుదల పొందాలా సత్యం బిడలుగా తయారు చేయని వరస్ భక్తులందరూ స్వస్థపరి వాళ్ళ ప్రతి బిడ మీరు ఆశీర్వదించండి ఆకర్షించుకోమంటే ఆదిష్టమైన నా దేవన ప్రభావాల ప్రిడలు కూడా మీరు బలపరచండి స్థిరపచ్చిన కుటుంబం చూస్తూ అగ్ని పంపిస్తే దూతలకు అబ్బాయి చేయండి నూతనగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకోని ఆయన గొప్ప దేవానికి వందానికి సైన్ రాకొరిగి మీరు సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాల ప్రభావ ఇక సత్యమైన ప్రభావ బైబిల్ నుంచి అనేక మంది విషయాల ప్రభావాస్త్రం ఆశ్చర్యమైన సంగతి తెలుసుకున్నట్టు నా పనులు తేగమన్న మా ఆత్మీయ నేతలు ఇప్పటి ప్రభుత్వం ఇంకా అనేక మంది విషయాలు మేము తెలుసుకోవాల నుంచి అది మేము అర్థం చేసుకుని దాని ప్రకారం మీరు జీవించి అనేక ప్రకటించే ప్రభావ చెంతను నడిపించాల ప్రభావాన్ని బిడ్డలు మిమ్మల్ని అందరూ టైసి మీరు ఆకుడు ఈ దినంత ప్రభావం నూతన కురుకులు మాకు అనిపించి నడిపించే వాటి అంత సాయ ప్రభావం చేసి మైవి త్వరలో ఏ పరిశుద్ధం చేశాం ఈ దిన కాసీ కాపాడు సుప్రవె చూడలేకున్నారు చదువులు పెట్టిన నిక్షోధం చేశాం నా దీవాని శుద్ధం ఎంతమంది ప్రభావ అల నా దీవాన్ని శోధం చేసాం ఈలోక విడిచి కోయిట్ నుంచి చచ్చిపోయింది ఊటను తాకలి అలాగే వైరస్ ఉంటుంది ఆ వైరస్ విడిపి స్వచ్ఛపడి వాళ్ళకి లక్ష్యం దించండి అలాది నా దీవాన్ని శోధం చేస్తాం నా దీవ మీరే కాదంటే కుటుంబంలో వాళ్ళ ప్రభావ ఈలోక విడిచిపోయింది వాళ్ళ ఇలో పడి కుటుంబం వైరస్ ఆగి వాటి మాట్లాడి లక్ష్యం తెచ్చేది నా దీవాన్ని ఖాళీ చేయండి నాది ఆ పరిపూర్ణ చేయకుండా అక్కడ సమీపించింది మరింత దినాలను సుప్రభ ఒక జాపం చేసుకుని క్షమించండి వాళ్ళు ప్రభావం కలిగి ప్రభా ప్రి వాళ్ళు విషయం నడిపించండి అతి సంఘా రావాలా ఆత్మీవడాలా భయం భక్తి రావాలా అనవి అనాది అన్ని ఎంతమంది వాళ్ళని ప్రేరణ జీవించి ఆత్మ బలం తంపి చిన్న నుంచి పెద్దలను సేవ చేసి హామీ శుభ్ర ప్రేమల దేవ కృపాల తరుడు దేవాజ నీకు లెక్కలేని వందనాల ప్రభా దేవా ప్రభా మళ్ళీ సమయంలో కూడా ప్రభావ మీరు మాతో మాట్లాడను గొప్ప దేవ నీకు వందనాలైనా దేవాయేసూ ప్రభా వచ్చిన ప్రత్యేక శోధన కళల ప్రభా యేసు కొట్టి వేసే ప్రభా యేసుప్రభా మరి నత ప్రకటిస్తున్నప్పుడు బా మరి అక్కడ అనేక ప్రభావ నీకు అనేది రావాలేసు ప్రభావ మరి నువ్వు నిలబెట్టినప్పుడు బా మరి నువ్వు నడిపించుకోవాలయ ప్రభా నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నప్పుడు బా నీకు లెక్కలేని వందరాలు ప్రభా కృతజ్ఞతలు స్తోత్ర ప్రభా దేవా ఎలాంటి సమయంలో అయినా కానీ ప్రభా ఆదుకునే దేవుడు నువ్వేనైనా ఏసీఎంఆర్ మేము కంప్లీట్ గా నీ మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రభా మీద మాకు దారి చూపించాలి ప్రభా ఏశాని వందరాలి ప్రభా ఏసారి ప్రణాళిక మా పట్ల ఏముందు ప్రభా అది జరిగించాలి ప్రభా నీకే స్తోత్రం ప్రభా నీ చిత్తం మీ విధంగా ఉంటే ఆ విధంగా మమ్మల్ని నడిపించి ఇంకా ప్రభా మాకు ఆత్మీయంగా బలపరచండి స్థిరపరచం ప్రభా ఏసన్ యొక్క వాక్యాల ప్రభా ఇంకా మాకు లోతుగా అర్థం అవటకు సాయం దాచేస్తారని ఏతుప్రభ వాలు ప్రభా ఆత్మీయంగా మాకు ఇంకా కంప్లీట్ గా అర్థం కావాలి ప్రభా ఏతుప్రభ మేము ఎక్కడ ఆగిపోవడానికి వీళ్ళెదర దేవ ఏతుప్రభ మా చే నడిపించాం ప్రభా నీ చేత నీకే వదలడైన దేవా ఏతుప్రభ ఆది అంత ఉంది ప్రభా మీరే నడిపిస్తారని ఏతుకృతనామా అడిగి పెట్టుకున్నాం నచ్చండి మన ప్రవీణ ఏసు కీస కృపా సమాధానం నడిపిస్తూ మనందరికీ సతకాలంతో రెండున దాకా ఆమెన్